సో సమాధి అంటే ఆత్మానర్థం ఇప్పుడు ఆత్మాని పేరెందుకు వచ్చిందంటే చూడండి ఇప్పుడు ఇప్పుడు సముద్రం ఉంది తరంగములు దేనియందు ఉన్నవి సముద్రములందు ఉన్నాయి థేనము అంటే సర్ఫ్ అది దేని ఎందు ఉన్నది అది సముద్రంలోనే ఉంది సుడిగుండములు దేని ఎందు ఉన్నాయి అది సముద్రంలోనే ఉన్నాయి బుద్భుదములు దేని ఎందు ఉన్నాయి అది సముద్రంలోనే ఉన్నాయి అంటే ఇన్ని వెరైటీస్ ఎన్నైతే ఉన్నాయో ఇవన్నీ దేనియందు స్థిరముగా నిలిచి ఉన్నవో అది సమాధి సమ్యక్ ఆధీయతే అస్మిన్ ఇప్పుడు మీ మనస్సులో అనేకమైన ఆలోచనలు పుట్టుతూ ఉంటాయి మంచి సత్వగుణ ప్రధానమైన ఆలోచనలు పుట్టాయి ఈ ఆలోచనలన్నిటికీ మూలమేమిటి చైతన్యము తెలివి తెలివి అండి ఆలోచనలకి మూలం తెలివి ఆ విషయం మీకు ఎలా తెలుసునంటారేమో మీకు ఆలోచన పుట్టినప్పుడు ఆలోచన తెలుస్తోందా లేదా తెలుస్తోందండి లేకపోతే ఆలోచన పుట్టిందని మీరు ఎలా చెప్పగలరు ఏ ఆలోచన తెలియడానికి ఏదైనా బెటర్ లైట్ వేసు చూస్తున్నారా ఆలోచన లేకపోతే ధనంత తానుగా తెలుస్తుందా ఇప్పుడు మీరు చీకటి గదిలో కూర్చున్నారండి ఎదురుకుండా ఘటం ఉంది ఇప్పుడు ఈ ఘటను చూడాలి అంటే బెటర్ కావాలి చీకటి గదిలో కూర్చుండగా ఏదో సినిమా గుర్తుకొచ్చిందా సినిమాకు వెళ్లాలని కోరిక పుట్టింది ఇప్పుడు ఆ కోరిక అనే ఆ వృత్తి ఘతం కూడా వృత్తే కదండి ఘతం అంటే ఘత జ్ఞానం కూడా వృత్తేగా ఘటాకార వృత్తి కలగాలంటే బ్యాటరీ నైట్ వచ్చింది సినిమా వెళ్లాలి అనే కామనాకార వృత్తి కలగడా కలిగి వచ్చింది అది తెలియటానికి వీళ్ళు అవసరమా కాదు ఎందుకంటే అది తెలివి అనే బ్యాక్గ్రౌండ్ లో పుట్టింది కాబట్టి తెలుస్తూ ఘటాకాల వృత్తి తెలియడానికి వ్యాగ్రౌండ్ బ్యాటర్లేట్ అక్కర్లేదు ఘటం తెలియడానికి వ్యాగ్రౌండ్ వేటర్లేట్ కావాలి కాబట్టి మనస్సులో ఆలోచన పుట్టిందంటే అది అలా పురుగుతోనే తెలుస్తుంది అంటే అర్థం ఏంటండి పుడితోనే తెలుస్తుంది అంటే అర్థమేంటే తెలివి ఎందుకు పుట్టింది కాబట్టి ఆ తెలివి చైతన్యము అనేది మనస్సు యొక్క అధిష్టానం సేటం సో మనస్సులో మంచి ఆలోచనలు వచ్చాయనుకోండి సేటం ఏమిటి ఆత్మ श्रद्धा आचनि दाखश्राटमेट आत्मा अन्नी रक आलोचन की मूल उ सम्यक आधीयते अस्म सर्वमु दीनएंदे स्थिमुड़ जलमु अलागैते तरंगा अधानमो सामधिया सा, सा, अलागे मनोवृत्त सामधि आत्मा इपड़ बुद्धि బుద్ధి ఆత్మస్వరూప నిష్టమైనప్పుడు ఆత్మైపోతుంది అంటే ఇప్పుడు ఎలా చెప్పచ్చు తెలుసునండి చలనములోనున్న ఆత్మయే బుద్ధి అవునా అండి నిశ్చలమైన బుద్ధియే ఆత్మ అంటే అయిపోయింది ఇప్పుడు ఒక విశిష్టమైన రూపమునిచ్చిన బంగారమే ఆభరణము रूपमतीसी वेस आभरण गंग बस इतना ही बात काबी एपड़ बुद्धि स्थैर्य वो आुद्धे आत्म अत अद आत्मयंदू स आत्म तस्वीन सामधव अंत आत्मी चेतत अट्ठे आत्मयंदु बुद्धि అచలముగా ఉంటుంది ముందు నిశ్చలమైతే తర్వాత అచలమైపోతుంది అచలం అంటే ఆత్మ నిశ్చలము అంటే ఇప్పుడు చలనము లేనిది అని అర్థం అంటే ముందు చలనం ఉండొచ్చు తర్వాత చలనం రావచ్చు అచలము అంటే దాని స్వరూపంలోనే చలనము లేదు అని అర్థం విద్యతే నిర్గతం చలనం చేశా నుండి చలనము తొలగినదు అంటే అంతకుముందు చలనం ఉండదు న విద్యతే చలనం చలనము లేనిది అంటే అంతకుముందు లేదు ఇప్పుడు లేదు ఇంకీ పైన కూడా ఉండదు నిశ్చలా అచల అచలా ఆత్మ అచలహ ఆత్మ నిశ్చలా బుద్ధి సో బుద్ధి నిశ్చలమైతే అచలా ఆత్మ అయిపోతుంది సాప్యచలా తాపి వికల్పవర్జిత ఇత అంటే ఇప్పుడు బుద్ధిని మీరు భోగములందు ప్రసరిస్తోంది అనుకోండి అది బాగా విక్షేపంగా ఉంటుంది ఈ భోగం నుంచి ఆ భోగం మీదికి ఆ భోగం నుంచి మరో భోగం మీదికి అలా జంప్ చేస్తూ ఉంటుంది ఇప్పుడు బుద్ధిని మీరు ఆత్మనిష్టం చేశారు ఆత్మలోనే మెనీ ఏరియాస్ ఉండొచ్చు ఆత్మలో అనేక ఏరియాస్ ఉంటాయి భ్రాంతికి ఏం చెప్తాం ఒకడు భ్రాంతి ఆత్మలోనే ఈ గుణములు ఆత్మధర్మములని చెప్తారు తార్కి సో ఆత్మ సత్వాత్మ మనవాళ్ళు చెప్తారు కదా పుణ్యాత్మ పాపాత్మ అని సో సత్వాత్మ రజస్వాత్మ తమస్సాత్మ మళ్ళీ అక్కడ కూడా ఈ బుద్ధి ఇట్నుంచి జంపు చేస్తూ ఉంటున్నాథింగ్ లైక్ దట్ ఇంకా అసలు విక్షేపము వికల్పము వికల్పము అంటే భేదం జంపింగ్ ఫ్రం వన్ టు ది అదర్ సో డిఫరెన్స్ డిఫరెన్షియేషన్ సో విక్షేపము డిఫరెన్షియేషన్ డివిషన్ ఇస్ నాట్ దే అచలా బుద్ధి అంతఃకరణం సో బుద్ధి అనే పదాన్ని ఇక్కడ చూడండి అంతఃకరణాన్ని నాలుగుగా విభాగం చేస్తారు మనస్సు బుద్ధి తర్వాత చిత్తము అహంకారము ఇక్కడ ఇక్కడ ఆ విభాగంలో బుద్ధి కాదు ఓవరాల్ గా ఎంటైర్ అంతఃకరణానికి ఇక్కడ బుద్ధి అంటే బుద్ధి అంటే కేవలం ఇంటర్లెక్ట్ ఒక్కటే నాట్ డౌట్లెక్ దాట్ ఇక్కడ సందర్భంలో ది ఎంటైర్ ఇన్నర్ ఆర్గన్ విత్ ఆల్ ఇట్స్ డివిజన్స్ ఈజ్ పాయింటెడ్ అవుట్ యాజ్ బుద్ధి ఒకప్పుడు ఎంటైర్ ఎన్నదార్థుల్ని మనహ అని చెప్తాం అనే పదంతో ఉపయోగిస్తారు శ్రీవ స్వరూప విద్యార్థు ఒక ఆయన ఉండే పెద్ద ఆయన ఆయన అంటారు చూడండి స్వామీజీ ఇలా కాదు మీరు ఓసారి మనహ అంటారు ఓసారి బుద్ధి అంటారు ఓసారి ఇలా ఉండకూడదు ఒకే అర్థంలో ఒకే పదాన్ని వాడండి అంటే నీ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ యు కెనాట్ పుట్ దస్ కైండ్ ఆఫ్ రెస్ట్రిక్షన్స్ ఒక నన్ను అయితే మెడ ఉంచి మీరు చేయించవచ్చు వర్షికారంలో ఏం చేస్తారు గ్రంథాలన్నీ కూడా మొదట మనహా అంటారు ఇంకొకటి అదే అర్థంలో ఎంటైర్ అంతఃకరణకి మనహ అని ఉపయోగం ఉంది అనేక సార్లు ఎంటైర్ అంతఃకరణ బుద్ధి అంటారు వాడి బుద్ధి చెడ్డది అంటే ఎంటైర్ అంతస్కరణ చెడ్డదని అర్థం ఒక ఇంటలెక్ట్ చెడ్డదని కాదు సో అలాగే ఎంటైర్ అంతఃకరణకి చిత్తం అని ప్రయోగం ఉంటుంది కాబట్టి ఏ అర్థంలో ఏ పదం వాడేనో చూసుకుంటూ ఉండటమే భాషకారులు అప్పుడప్పుడు అందిస్తారు ఇక్కడ ఏమంటారంటే బుద్ధి అంతఃకరణ ఎంటైర్ ఇన్నర్జన్ ద ఫ్యాకల్టీ ఆఫ్ థింకింగ్ ఎంటైర్ ఫ్యాకల్టీ విత్ ఆల్ ఇట్స్ డివిజన్స్ దానికి ఇక్కడ బుద్ధి అని అర్థం తదా తస్మిన్ కాలేమీ వివేక ప్రజ్ఞా సమాధిసీ సో ఆ సమయంలో నీవు యోగమును పొందగలవు యోగమును పొందటం అంటే సమాధి సో సమాధి అంటే ఆత్మనిష్ట ఈ ఆత్మనిష్టకి మూలం వివేక ప్రజ్ఞ సో వివేక ప్రజ్ఞ తోటి ఆత్మనిష్టను ఆత్మనిష్ట యోగమును పొందగలవు ఇక్కడ బెల్లం కొండవారు బాగా వివరంగా రాశారు ఇక్కడ సమాధి అంటే పతంజలి యోగశాస్త్రంలో చెప్పిన సమాధి కాదు పతంజలి యోగశాస్త్రంలో సమాధి అంటే ది స్టర్నింగ్ ఆఫ్ ది మైండ్ అది సమాధి ఆ సమాధిలో వివేకానికి అవకాశం ఉంటుంది అంతే సరే అవివేకి సమాధిలోకి వెళ్లి మళ్ళీ సమాధి నుంచి అవివేకిగానే వచ్చేస్తారు మీకు సమాధిలో ప్యూరిఫికేషన్ సమాధి అంటే డీఫ్రీజ్ మైండ్ ఈజ్ ఫ్రోజన్ అండ్ సో మీరు ఏదైనా ఒక టిష్యూ నుండి డీఫ్రీజ్ చేశారనుకోండి మళ్ళీ బయటికి తీస్తే ఏమొస్తుంది ఏ ఇష్యూ డీఫ్రీజ్ అయిందో అదే మళ్ళీ బయటకు సమాధి అంటే ది మైండ్ ఈజ్ ఫ్రోజన్ దాప్ మైండ్ ఈజ్ నాట్ ప్యూరిఫైడ్ మైండ్ ఈజ్ ఫ్రోజన్ మైండ్ ఫ్రీజ్ చేసి పెట్టారనుకోండి నిద్రలో ఏమవుతుందండి మైండ్ ఇస్ ఫ్రోసా అంచేతనే నిద్ర లేచిన వెంటనే మీకు సపోజ్ మీకు ఫలానా వ్యక్తి చెడ్డవాడు ఫలానా వ్యక్తి మంచివాడు వీడు నావాడు వీడు పరాయి వాడు అని మీకు డివిజన్ ఉంటుంది కదండి ఆ డివిజన్తో మనం పడుకుని నిద్రపోతాం మొన్నటి పొద్దున్న లేచేపటికి ఏమవుతుంది ఆ డివిజన్ ఎగ్జాక్ట్ గా సేమ్ ఉంటుంది మొన్న మీరు చెడ్డవాడని భావన చేసే వ్యక్తి నిద్రపోయే ముందు వాడు పొద్దున్నే కనబడ్డాడు అనుకోండి పొద్దున్నే వీడి అంతేగాని నిన్న సాయంకాలం చెడ్డవాడు కదా ఈ వేళకి మంచివాడు అయిపోతాడా అలా అవతా సో ఆ మైండ్ ఫ్రోజన్ అయి ఉంటుంది కానీ వివేక ప్రజ్ఞ వీడు అనుకుంటాడు మంచిటాడు కల్పన మాత్రమే ఏదో ఒక గిదన సిచ్యువేషన్ లో ఆయన్ని మనం ఉన్నామే గానీ ఆయన షూస్ లో మనం నిలబడి చూస్తే వీ కెన్ అండర్స్టాండ్ హీస్ బిహేవియర్ యూ కెన్ ఆల్వేజ్ రేషనలైజ్ హిస్ బిహేవియర్ ఆయన స్థితిలో ఉంటే నేను అలాగే చేసి ఉండేవన్నీ అనే ఇంత ప్రసారి మనం అనుకుంటే ఆ కోపం పోతుంది ఆ ద్వేషభావం పోతుంది ఒళ్ళే ఆయన స్థితిలో ఉంటే నేను అలాగే చేస్తున్నాడు అని ఆ కోపం ఇది ఆ లైక్ దాన్ని ఇది సింపుల్ యాస్ లేకపోతే ద్వేషం వస్తుంది సో కనుక ఇప్పుడు ఈ ఫ్రోజన్ మైండ్ సమాధి వాడికి అంతఃకరణ శుద్ధికి అవకాశం ఇది వాడు శ్రవణం కూడా చేయడు మనస్సు ఫ్రీస్ చేసి అలా కాకుండా శ్రవణం చేసి ఈ వివేకం మనకు ముఖ్యమో అని అనుకుని మీరు వివేకాన్ని సంపాదించుకున్నారు అసలు శ్రవణం చేస్తుంటేనే వచ్చేస్తుంది వివేకం మీ మైండ్ ప్యూరిఫై అయిపోయింది అనుకోండి సో యూ ఆర్ బెటర్ ఆఫ్ దాన్ దోగి పతంజలి యోగా సమాధి ఏదైతే కలతో వీ డు నాట్ గివ్ మచ్ ఇంపార్టెన్స్ లెట్ ఇట్ బి దాట్ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ వాల్యూ దాన్ని డెనౌన్స్ చేయటం అంత తాత్పర్యం లేదు ఇట్ వన్ ఆఫ్ ది డిసిప్లిన్స్ మే డ్ బ్లెస్ పీపుల్ హూ పర్ష్యూఇఇట్ బట్ దిస్ ఈజ్ నాట్ దాట్ అండ్ వీ డోంట్ హైలైట్ ఇట్ ఎందుకంటే దాన్ని ఒక దాన్ని హైలైట్ చేశారనుకోండి దట్ ఈస్ నాట్ ది అల్టిమేట్ అనుకోండి ఎప్పుడేమవుతుంది డేంజర్ ఈజ్ దే అదే అల్టిమేట్ అనుకునే డేంజర్ ఉంది కదండి సో దట్ ప్రాబ్లం ఈస్ ద ఎనీవే ఇక్కడ సమాధి అంటే చూడండి ఇది ఎలాగో ఒక గా మనస్సులో కామను పుట్టింది ఉండాలి అని కామని పుట్టింది కామను పుట్టిన వెంటనే వివేకము వాట్ఫా ఇది మిథ్య దీంట్లో మనం పడ్డామంటే ఈ బంధంలో చిక్కుకున్నాము అంటే అనవసరం ఇటువంటి భోగాలకు మనం దూరంగా ఉండాలి మన సాధన ఏమిటి భోగ ప్రవృత్తి ఇది విక్షేపం ఇది కాబట్టి మనకి ఇది అక్కర్లేదు అని ఉంటారు ఉంటే ఏమైంది మీకు మనస్సులో వచ్చిన విక్షేపం ఏమవుతుంది చలా నిశ్చలమైపోతుంది మనస్సు నిశ్చలమైంది మనస్సు అంటే అచలా ఆత్మనిష్ట You abide in your self, so this you do in a very spontaneous way. Mano encha sanante, most of the time samsara nalo sanchara nyeshto onta, buddhito te, buddhito te, physical data do, most of the time samsara nalo sanchara nyeshto, occasionally akuncho ekadrata, samadhinishtha te chukne, malli malli samsara nako chashto onta. That is how we do. Marketplace allow unta nante, most of the time noisy ga unta. ని ఏదో ఒక అరగంట సేపు వీళ్ళందరూ భోజనానికి వెళ్ళినప్పుడో లేకపోతే రాత్రి బిజినెస్ క్లోజ్ చేసినప్పుడు ఉండమార్కెట్ కొద్దిసేపు కామ్గా ఉంటుంది మళ్ళీ కొంచెం తెల్లవారబోతుంటే మళ్ళీ నైజీగా ఉంటుంది మన మనస్సు అలా ఉంటుంది మన మనస్సులో మార్కెట్ ప్లేస్ లాగా ఎందుకని దేర్ ఆర్ టూ మెనీ థింగ్స్ మార్కెట్ ప్లేస్ నాయిజీగా ఎందుకు ఉంటుంది దేర్ ఆర్ టూ మెనీ థింగ్స్ టూ మెనీ డిస్పరేట్ థింగ్స్ ఒకదానికి ఇంకోదానికి సంబంధం ఉంది నానాత్మకంగా ఉంటుంది మన హ్యాటర్ మన హ్యాటర్ లో ఎప్పుడు బిజీగా ఉంటుంది సో అలాంటిది మన మనస్సు ఆ స్థితి నుంచి మీరు తనకు కామనల్ని భయాల్ని వివేక ప్రజ్ఞతో తొలగించుకుంటూ పోయారనుకోండి మనస్సులో మూవ్మెంట్ చాలా సింపుల్ గా ఉంటుంది క్వైట్యూడ్ అంటారు మనస్సులో మూమెంట్ ఉంటుంది ఎలర్క్ట్ ఉంటారు బట్ క్వయట్ అండ్ క్వయక్ట్ గా మైండ్ ఉన్నప్పుడు మీకు మైండ్లో వచ్చే మూమెంట్ అంతా మీకు చక్కగా తెలుస్తూ ఉంటుంది యూ హ్యావ్ ఎ కమాండ్ ఓవర్ ది మూమెంట్ ఆఫ్ ది మైండ్ బస్ యూ హ్ అచీవ్ ఎవ్రీథింగ్ యు ఆర్ ఎందుకంటే ఆత్మని కొత్తగా సిద్ధింపజేయనక్కర్లేదు ఎందుకంటే ఆత్మ నిస్వరూపమే అయి ఉన్నది వాట్ ఆర్ యు నీడ్ ఈ సమ్డ్ ఆఫ్ ది మైండ్ సరిగా అది మీకు వచ్చేస్తుంది ఎటు వచ్చి అశ్ృతి విప్రతిపన్న ఆ వివేక వైరాగ్యాల ద్వారా రావాల్సి ఉంటుంది అంచేతనే కామనలన్నీ అధికంగా ప్రమోట్ చేసేటువంటి పరిస్థితిని గీత గీతలో పని కట్టుకుని ఖండించడం జరుగుతుంది ఎందుకంటే వీడు సంసారాన్ని పెంచుకుంటూ ఉంటాడు సంసార భారాన్ని మోస్తూ ఉంటాడు సంసారం పెరుగుతూ ఉంటుందంటే ఆ భారం వాడేబోయాలి కదా ఆ భారం కింద నలిగిపోతూ ఉంటాడు సంసారాన్ని పెంచుకుంటూ ఉంటాడు భారం కింద నలిగిపోతూ సంసారాన్ని పెంచుకుంటాడు కొంతమంది బట్టలు సర్దుతారు ప్రయాణానికి ట్రావెల్ బ్యాగ్ సర్దుతారు బ్యాగ్ కొనేప్పుడు ఇంకొంచెం ఎక్కువ బట్టలు కొనారు కాబట్టి ఈ చిన్న బ్యాగ్ ఆ పెద్ద బ్యాగ్ కొందామని మొత్తం మీద ఎటు కొంచెం పెద్ద బ్యాగ్ కొంటారు కొని పెద్ద బ్యాగ్ కొన్నప్పుడు ఇప్పుడు ఏ శ్రమ లేకుండా సర్దుకోవాల్సిన సందర్భం కదా ఎందుకంటే కొన్నప్పుడు పెద్ద బ్యాగ్ కొన్నారు కదా ఇంతకంటే ఇంతైతే బాగుంటుంది అని ఇంతది కొన్నారు కాబట్టి ఇప్పుడు ఇంకా సర్దుకునేప్పుడు మీరు ఎలా సద్దడం అయ్యేప్పటికీ ఇంకా స్పేస్ మస్తుంది నెక్ట్ అవుతుంది అలా ఉండాలి కానీ అది పూర్ణ గర్భిణీ వలే అలా ఫ్లోయింగ్ అవుట్ సో దాంట్లో ఇంక జిప్పు పట్టదు జిప్పు లాగితే తెగిపోతుంది ఆ జిప్ అన్నట్టుగా సర్దేస్తాం సర్దేసి వెళ్తూ ఉంటాం వెళ్తూ ఉంటే దిక్కుమాల బ్యాగ్ ఇది పైకిస్తే కింద పెట్టడం కింద పెడితే వైగ ఎత్తగా బోడొద్దు బొరువాళ్ళు చికాకు పడుతూ ఉంటాం దాంట్లో బాధపడుతూ ఉంటాం మళ్లీ ఈ లోపల ఎవడో బొమ్మలో లేదంటే చిన్న చిన్న గోవుల్లో ఎవడో అమ్మకానికి కొట్టుకు వాడు ఎన్ని ఎన్ని ఐదు రూపాయలకి రెండు అమ్మగారు అక్కడ మళ్ళీ మూడు రూపాయలకి ఇస్తావా అది కొని వెళ్ళి ఈసారి లేదు సో వాట్ ఈస్ ఇట్ దట్ యూ వాంట్ డూ యూ వాంట్ టువెల్ లైట్ అట్ యుం ఇట్ దట్ యూ వాంట్ ట్రావెల్ లైట్ దెన్ వైఆర్ పర్చేసింగ్ నేను ఒకసారి ఒక ఓరా ట్రావెల్ చేశా సో క్యారీయింగ్ దిస్ బ్యాగ్ హెవీ ఎయిర్పోర్ట్ లోను ఇక్కడ అక్కడ బోలక హెవీ కొంత నేను కూడా హెల్ప్ చేశాను చూస్తూ ఉంటూ ఉత్పం కదా సహాయం చేస్తాం అయిపోయింది ఈ రోపలో ఈ చెక్కతో చేసిన వస్తువులేమో కొడుకు ఎవరో ఆరోపణస్ సో సో దే వెంటనే అది కొనాలి అనే ఐడియా వస్తుంది నేను చెప్పాను చూడు జస్ట్ నవ్ యువర్ సేవింగ్ ఇట్ ఈస్ వెరీ హెవీ మనమేమో దీన్ని చెక్కింగ్ చేసి ఉండాల్సింది పొరపాటు చేసేమో అని మీరు అంటున్నారు మళ్లీ ప్లానింగ్ కొంచేస్తే ఈ లండన్ ఎయిర్పోర్ట్ అంటే కాదండి ఇవి చాలా వాల్యూబుల్ మీ ఊళ్ళో దొరుకుతాయో దొరక అది దొరుకుతాయి దెన్ మరియు అంటే పర్చేసిన నో నో బట్ దేట్ బి యూజ్ఫుల్ బట్ దెన్ డోంట్ కంప్లైన్ అబౌట్ వైట్ సో యూ కెనాట్ హ్యావ్ ఇట్ బోత్ వేస్ట్ యు నో యూ కెనాట్ ఈ ది కేక్ అండ్ కీప్ ఇట్టు సో మీకు సంసార భారం నుంచి విముక్తి కావాలా ఏం కావాలి మీకు సంసార భారం కింద నలిగిపోతున్నాం విముక్తి కావాలి దెన్ క్లీనర్ క్లీన్ అప్ ది మైండ్ క్లీన్ అప్ ది మైండ్ దస్ సార్ చీపురు పట్టుకుని తుడి చవిలు పారాడు ఇంకా మైండ్లో అసలు ఏ కామనలో ఉండద్దు డూ ఇట్ స్లోలీ ప్రోగ్రెసివ్ గా కామనానే తీసి పారాడు కావాలి ఎందుకు మనవాళ్ళు కావాలో మన మనవాళ్ళు కావాలో మనవరాళ్ళు కావాలో నిర్ణయించాల్సింది నేను కాదు ఈశ్వరుడు సో అలాగా ఈ వీడు చదువు బాగా రావాలి బాగా రావాలంటే మంచిదే మన వంతు మనం కృత్యం చేసేస్తాము తర్వాత రిమైన్ కామ్ ఇంకా కామన్ లో ఏం పెట్టుకోం పెట్టుకోవాలి సో సో ఈ సిద్ధాంతంలో జీవించిన వాళ్ళని నేను ఎదుగు మన వంతు మనం చేస్తామండి అల్టిమేట్ గా వాళ్ళ కర్మను వాళ్ళు అనుభవించాల్సిందే కదా అని ఒక మాట అంటారు ఈ మాటని ఊరికే లిప్ సర్వీస్ కింద కాదు ఇట్ ఈజ్ సెడ్ ఇన్ ఏ వెరీ రియల్ వే అటువంటి వ్యక్తులను నేను ఎదుగుద ఎన్నెన్ని కష్టాలు వచ్చినా కూడా కర్మను అనుభవించాలి కదండి అని అనేసి దాన్ని ఇంకా మళ్లీ కంప్లైన్ అనేది లేకుండగా అలాగ సహనంతో దాన్ని కష్టం కంప్లైన్ కూడా చేయకుండా అసలు సుఖ దుఃఖాల నిర్వచనమే ఉండదు కొన్ని సందర్భాల్లో ఎందుకంటే సుఖ దుఃఖాలను మీరు డిఫైన్ చేసినప్పుడు దెన్ యూ ఆర్ డిస్టర్బ్డ్ దిస్ ఈస్ సుఖం దిస్ ఈస్ దుఃఖం అని డిస్టర్బ్ ఇప్పుడు రాత్రి చాప మీ పడుకోవాలనుకోండి చాప మీద పడుకోవడం దుఃఖము హంసతులుగా కల్పంపై పడుకోవడం సుఖము అని మీరు డిఫైన్ చేసి పెడితే మీకు సుఖమైన అవసరం దుఃఖమైనా అవస్తుంది ఏమిటండి నేను ఎదురొచ్చినప్పుడు ఎక్కడ పడుకున్నా ఒకటే అని వాడు చేతుల కింద పెట్టుకుని పడుకుని వాడు ఈ నిర్వచనానికి అతీతంగా బతుకుతాడు వాడు హీ డజంట్ గెట్ బోత్ హీ హీ గెయిన్స్ ది హ్యాపీనెస్ ఆఫ్ హ్యాపీనెస్ వచ్చి ట్రాన్సెన్స్ దిజ్ ఆపోజిట్స్ అలా బతికేస్తారు కాబట్టి మనస్సునే సింప్లిఫై చేస్తూ సంసార భారం మీద మీకు బరువు అనిపిస్తే యూ యు రిడ్యూస్ ది ప్రాబ్లం ఒక అమ్మగారు ఉన్నారు చాలా మనస్సుకి కల్లోలంగా ఉంది ఎందుకు కల్లోలంగా ఉంది చెప్పండి ఎందుకో చెప్పండి అంటే సో మా ఈ సమతారు చూడండి వాళ్ళతో చాలా పోరుగా ఉంది నేను చెప్పాను కాంట్యూ లివ్ వితౌట్ హ్యావింగ్ ఎనీ ఇష్యూస్ విత్ ది అదర్ పీపుల్ వాళ్ళ కాపురం వాళ్ళు చేసుకుంటున్నారు మీ కాపురం మీరు చేసుకుంటున్నారు ఫైనాన్షియల్ గా కనెక్షన్ లేదు you can't reconcile without a cut off all relations and live along can you do that endukante if you if you are capable of keeping good relations to do that when you cannot do that cut off the relations be neutral can can you do that so ante it is difficult but it is achievable then achieve it be neutral if there is an issue let rather than it good relations petko ledu walato good relations possible kad then cut off అండ్ కీప్ అవే సమ్ సో కీప్ ది మీరు మనస్సుని పరిరక్షించుకోవాలి పరస్సుని కాదు పరిరక్షించుకోరు పరస్సు చొక్కా అలిగిపోతుందేమో అని చాలా అసమానం ఎక్క సర్దుకుంటూ ఉన్నటే బట్ట నలిగిపో బట్టలిగిపోతుందన్నంత శ్రద్ద నీకు దేహం మీద ఉంటే నీకు లోడమే రాదు అసలు దేహానికి నొప్పి కలుగుతుందేమో అన్నంత శ్రద్ధ నీకు మనస్సు మీదుంటే నీకు మనస్సులో కాలుష్యమే ఉండదు దేహం మీద ఎంత ప్రేమ దేహం మీద ఉన్న దేహాన్ని అలాగ చాలా భద్రంగా మనం పరిరక్షించుకుంటాం దేహం మీద ఉన్న ప్రేమ మీరు మనస్సుని పెట్టండి దేహానికి మురికి అంటరాదు సో దేహానికి మురికి అంటరాదు అని వాడు సబ్బు పక్కన పెట్టుకుని అసమానం చేతులు కడుగుతూ ఉంటాడు నువ్వు దేహాన్ని నీ శ్రద్దకి దోహదులు మనస్సుకి మురికి అంటరాదు ఎందుకు అనుకోవు మనస్సుకి మురికి అంటరాదు అనుకో మనస్సుకి మురిగేవడం నీకు తెలుసుకోలే ఉంటుంది నీకోసం పాఠం కూడా చదవక్కర్లేదు మహాత్ముడు చెప్పక్కర్లేదు మనసుకి మురికెవ్వడం నీకే తెలుసు ఓ నువ్వు ఏడి అనుకుంటున్నావో అది మనస్సులోకి రాకూడదు అని నియమం పెట్టుకో తర్వాత కట్టుకున్న వస్త్రం నలగకూడదు ఈ మడత అలాగే ఉండాలి అలాగే టిప్ టాప్ ఉండాలి కట్టుకున్న వస్త్రం అని కదా కీప్ ది బాడీ హ్యావ్ ది సేమ్ డివోషన్ టు ది బాడీ బాడీ టిప్ టాప్ ఉండాలి i should not have extra fat and this and that it must be slim and uh, tip top undali okay you come to the decision adaravad em cheyalo nai cheptanu i consult me separately else you consult a doctor so kabatte manassu ni nirmanam cheskovali gaane urge illu nirmanam chesam illu nirmanam cheyadam ante i mean interior decoration not to decorate the interior what will you do with interior decoration ఈ సోఫా ఎక్కడ పెట్టు ఆ టీపాయ్ ఇక్కడ పెట్టి వాటి వెళ్ళుడు ఆ టీపాయ్ మీద పుస్తకాలు ఎక్కడ పెట్టి అక్కడ పెట్టి అక్కడికి టీ కప్పు పెట్టి చోటు ఉండదు అక్కడ దాని నిండా రూమ్ అంతా డెకరేట్ చేసి పెడితే నేను ఒకసారి ఒక గృహానికి వెళ్ళాను రాత్రి ఎక్కడ పడుకోను స్వామి ఎక్కడ పడుకుంటారు ఈ రూమ్ లో పడుకుంటారు ఎక్కడ ఉంది చోట ఈ సోఫాలో రెండు మూడు లాగేసరైతే అక్కడే వస్తుంది చోటు మీరు ఆ అన్ని సామాన్లు పెట్టేసి చోట్లేదని హు ఆస్క్రి టు ఫిల్ దిస్ స్పేస్ యూ వాంటెడ్ ది స్పేస్ కీప్ దిస్ స్పేస్ who asked you to fill i know who asked you to fill the local ee ee madhyakalalo ee methi ee ammi vallu ee vastu vallu chaala therigoy huge furniture shops kadada furniture shops ottoka tarakal sofa vallu they pushed you into this vaade em cheptanante meeru aa okaina sofa konukodaniki velladu vaala room chinna drawing roomo సోఫా నన్ను అడిగాడు కూడా అడిగితే ఇలాగంటే సోఫా కొనుక్కోండి మీకు సరిపడుతుందని చెప్పాను మీరు సోఫా కొనుక్కుందుకు అడిగాడు సోఫా కొనుక్కుందుకు వెళ్తే వాడు అన్నాడు సోఫా కొనుక్కోవడం ఏంటండి మీరు మిడివల్ పీరియడ్ లో ఉన్నారా ఏమి సోఫా ఇతర చైరు ఇటొక చైరు టీపాయ్ ఇట్ ఇస్ ఆల్ ఎ సెట్ యూ హు పర్చేజ్ ఇట్ ఇండ్ ఇక్కడ అవుతుంది అంటే ఇతను వెళ్ళి సెట్ కొనుక్కోచ్చు ట్టు కొనుక్కొచ్చి ఇప్పుడు అంటాడు రూమ్ ఇటు తీసి అటు వేద్దామంటే చోటు లేదు ఎటు తిరుగుదా ఉన్నా కూడా కష్టంప్లై చేస్తాడు నేను చెప్పాను నేను ముందే చెప్పాను నీకు యు నీడ్ ఎ సోఫా ఎవరైనా వస్తే కూర్చోటానికి యూ నీడ్ ఎ సోఫా యుడ్ ఎ సెట్ వై యుచేస్ ది సెట్ మోనో హీ పుష్డ్ మే వట్ ఈస్ దిస్ యుల్ హిమ్ ఐ వాంట్ ఐ నో యుట్ అప్ అండ్ గివ్ మి సోఫాల్ గివ్ కాబట్టి సో యు మనస్సును మీరు నిర్మాణం చేయాలి ఇంటీరియర్ డెకరేషన్ మీన్స్ డెకరేషన్ ఆఫ్ ది ఇంటీరియర్ దట్ ఈస్ ది మైండ్ మైండ్ నిర్మాణం చేయాలి ఎలాగంటే బుద్ధి స్థాస్యతిని ఎలా సమాధావకెలా బుద్ధి తదా యోగం అలా బుద్ధి నిర్మాణం చేసుకోవాలి ఇలాగ చెప్పిన మీదట అర్జునుడు ప్రశ్న వేసుకున్నాడు మంచిది అందాము అర్జున ఉచితాషి అర్జునుడు ప్రశ్న వేసుకున్నాడు స్థిత ప్రజ్ఞుడు యొక్క లక్షణం చెప్పాం ఎవడు స్థిత ప్రజ్ఞుడు స్థిరా స్థిత అంటే స్థిర స్థిత స్థిరా ఉంటాయి స్థిరా ప్రజ్ఞాస్థిరమైన ప్రజ్ఞ గలవాడు స్థిరమైన ప్రజ్ఞ గలవాడు అంటే ఇంతకుముందే చెప్పాను కదండి శృతి విప్రతిపత్తి విని విని విని మనస్సు నిండా చాంచల్యాన్ని పెట్టుకోదు సో ఎక్కడైనా కామ్యకర్మ ప్రసంగం ఉందనుకోండి ఇమీడియట్లీ డెవలప్ అయ్యే నెగిటివ్ యాటిట్యూడ్ ఫర్ మనకు అక్కర్లేదు దిజ్ నాట్ ఫర్ అస్ సో కామ్యకర్మ ప్రసక్తి మనకు అక్కర్లేదండి ఎందుకంటే ఊరికే ఈ కామ్యకర్మలు నేను అర్థమర్థమైన కామ్యకర్మలు అక్కర్లేదు ఒక ఆయన రెండు మంత్రాలు ఉన్నాయి నా దగ్గరకు వచ్చి మీరు మంత్రం ఫలన మంత్రం లాక్ ఇవ్వండి అయినట్టుగా అంటే మీరే మంత్రాలు చేస్తున్నారన్న అంటే ఈ రెండు చేస్తున్నాను ఆ రెండు చేయండి మడి మూడోది ఎందుకు మీకు మంత్ర మంత్రం ఇచ్చి దర్శన పుచ్చుకున్న దారిని వెళ్ళొచ్చు దట్ ఈస్ ద ఈజియెస్ట్ ఇప్పుడు ఈ మార్గంలో ఆయన్ని కన్విన్స్ చేయా ఈ వీడికి అడిగినా ఇవ్వలేదనే ఫీలింగ్ ఆయన కలగకూడదు యూ హైజ్ హిమ్ యూ హర్ టు మేక్ హిమ్ హ్యాపీ అట్ ది సేమ్ టైమ్ యూ హెల్ హిమ్ వాట్ ఈస్ గుడ్ ఫర్ గిఫ్ట్ ఏ డిఫికల్ట్ పాత్ అయిపోయింది ఎందుకండి మీకు ఇన్ని యూ షుడ్ నాట్ ఇంక్రీజ్ లైక్ దాట్ ఆ నానాత్మ వచ్చేస్తుంది మనసుకి చాంచల్యం వచ్చేస్తుంది గాయత్రి ఉంది కదా చేయండి గాయత్రి దూదా అని ఏదో సో ఆ విధంగా సో స్థిత ప్రజ్ఞ స్థిరమైన స్థిరమైన స్థిరము అన్నది అంటే మనసులో చాంచల్యము ఉండరాదు చాంచల్యం ఎందువల్ల వస్తుంది అది తెలిసి ఇది కీలు శాంతం ఉంటుంది కీలెరిగి బాధ అది సాగుతాం కీల ఎది వాట పెట్టడం అంటే కీల నొప్పులకి ధర్మల్ ట్రీట్మెంట్ ఉంటుంది సో అక్కడ పర్టికులర్ స్పాట్ లో వారికి బాగా నొప్పి వేసినప్పుడు అక్కడ వాటం కొంచెం ధర్మల్ ట్రీట్మెంట్ అంటే బాగా వేడి ఉన్నటువంటి హాట్ వాటర్ నుంచి అది ఆ నొప్పుల్ని చూడ పెట్టాలి నొప్పి ఇక్కడ ఉందనుకోండి ఇక్కడ ఇక్కడ నొప్పు ఇక్కడ పెట్టారనుకోండి ఆ నొప్పుల అదే ఉంటుంది ఇదేమో ఆ హీట్ కి పొంగి తావాడొప్ప డబుల్ ప్రాబ్లమ్ వస్తుంది కీలకి వాట పెట్టం కాబట్టి మీ మనస్సులో చారిత్ర్యం ఎందువల్ల వస్తుంది ఫైండ్ ఇట్ అవుట్ ఐ కెన్ టెవ్య యూ యూ డిజైర్స్ దట్ ఈస్ యువర్ ప్రాబ్లం మీకు ఎలా తెలుసు అయ్యో నాకు తెలియకోవడం తెలుసు ఐ నో ఇట్ యూ హూ అంటే అవన్నీ ఇలా అనుకోవడం కూడా తప్పేనా అయ్యా తప్పుబాట కాదు యూ హెవ్ డిజైర్ అదే దట్ ఈస్ హౌట్ ఈస్ Who asked me to have a desire? You should not have a desire. Vimana is saying, this is land of God, Kshayamanga is a desire, and you are making a mistake. You should not have a desire. You should have a Kshayamanga is a desire. You are the same. You should have a desire. Vimana is saying, Dimpute Dibudom. And the captain of God is not a desire. Because vimāna yegirindi digindi antae mi reyavara puṅki nāta. Adi, it is not an isolated event. Jāratta gārtham, vimāna ashniyāne ki vaila asti sarapallai, lakkarana samāya jārwa anta chekka patta. So vimāna yegirindi digindi antae, you think it is your plane, gātta and gāttawam, to your destination. That is what you think. Anta mi māyinda peche kurchoda. It is not your plane. it is not your destination it is not your flight it is a flight it is a destination it is all ishwara's glory oka huge network untu avimano ah, ah, adi egirindi digindi ante asalu vimana accident aithe aa danni ah, air control safety board wala investigation ekkada start avutundo darsana ee vimanam manufacturer ekkada chesaru boeing ventane a team of technicians ఫ్లై టు బోయింగ్ మ్యానుఫాక్చరింగ్ ఫ్యాక్టరీకి వెళ్ళిపోతా సిఆర్టీ వెళ్ళిపోతా అక్కడ వారి దగ్గరికి వెళ్తాం అరే ఈ విమానం మీరు ఏ హంగారులో తయారు చేశారు అక్కడికి వెళ్తారు ఎవరు చేశారు ఏ బాత కాబట్టి మ్యానుఫ్యాక్చరింగ్ ఆపరేషన్ తర్వాత గ్రౌండ్ కంట్రోల్స్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్ వేరీ హ్యూజ్ నెట్వర్క్ ఎంత నెట్వర్క్ అంటే మొత్తం సైన్స్లో ఎన్ని బ్రాంచెస్ ఆఫ్ మాలజీ ఉన్నాయి అవన్నీ ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది అంట్లో మీటిరాలజీ వాడు విమానం ఫ్లైట్ షెడ్యూల్ ఇచ్చాడంటే మీటియూరాలజీస్ శాంక్షన్ చేయాల్సి ఉంటుంది లేకపోతే అక్కడ పసిఫిక్ లేకపోతే అట్లాంటిక్ ట్రాన్స్ అట్లాంటిక్ వెళ్తున్నాడు అనుకోండి అట్లాంటిక్ లో సపోజ్ సంథింగ్ ఈజ్ బ్రూయింగ్ అనుకోండి ఒక సిస్టమ్ ఒకటి అట్మాస్ట్రిక్ సిస్టమ్ డెవలప్ అవుతుంది అనుకోండి వీడు ఫ్లైట్ ప్లాన్ ఇచ్చేసి ఆ వీడు వెళ్ళి ఆ లో పడతాడు వీళ్ళే ఆ సిస్టంలో సైక్లోనిక్ సిస్టమ్ లో వీడు ప్రవేశించి అంటే ఇంకా బయటికి రాలేదు విమానం కాబట్టి మెటీరాలజిస్ట్ శాంక్షన్స్ ఫ్లైట్ వాడు శాంక్షన్ ఇస్తారు మీకు తెలుసు ట్రాన్స్అ అట్లాంటిక్ సారీ అట్లాంటిక్ పసిఫిక్ లో ఇది మిడిల్ ఆఫ్ పసిఫిక్ తెరీసిన ఐలండ్ ఒక ఐలండ్ ఒకటి ఉంది హెలీనా అని ఆ ఐలండ్ లో ది హావ్ అండ్ ఎయిర్పోర్ట్ రన్వే ఉంది ఎయిర్పోర్ట్ లేదు రన్వే అది ఇన్హాబిటెన్స్ పెద్ద ఏం లేదు రన్వే ఉంది రన్వే ఎందుకు పెట్టుకుంటాడంటే ట్రాన్స్ పసిఫిక్ ఫ్లైట్ పద్నాలుగు గంటల ఫ్లైట్ అదే అది కనుక మధ్యలో ఎనీవేర్ బిట్వీన్ త్రీ అవర్స్ టు టెన్ అవర్స్ కనుక దానికి ఇబ్బంది వస్తే ది హావ్ ఎ ప్లేస్ టు ల్యాండ్ ఇబ్బంది రాదు వస్తే వరకు ది హావ్ ఎ ప్లేస్ టు ల్యాండ్ వెనక్కి వెళ్లలేరు ముందుకి వెళ్లలేదు దిహావ్ ఎ ప్లేస్ టు ల్యాండ్ వీడు ఫ్లైట్ షెడ్యూల్ ఇచ్చేప్పుడు లాస్ ఏంజలస్ టు టోక్యో వీడు ఫ్లైట్ షెడ్యూల్ ఇచ్చేప్పుడు ఈ ఐలాండ్ కి ఫోన్ చేస్తాడు ఫోన్ చేసి ఐలాండ్ రన్వే పొజిషన్ ఏమిటి అక్కడ మెటీరియలాజికల్ సిచ్యువేషన్ ఏమిటి ఈ ఫ్లైట్ ఒకవేళ మధ్యలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అవ్వాల్సి వస్తే ఐలండ్ లో ల్యాండింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయా ఇవన్నీ వెరిఫై చేసుకుని ఫ్లైట్ ప్లాన్ ఇస్తుంది ఏమిటి మీ ఫ్లైట్ ఏమిటి మీరు మీరు ఎందుకు వైషుడ్ యూ హ్యావ్ ఎనీ డిజైన్ అబౌకేంటి వి జస్ట్ కీప్ పాయింట్ ట్రస్ట్ ఈశ్వర ట్రస్ట్ ది ట్రాఫిక్ సిస్టమ్ ట్రస్ట్ సైన్స్ ట్రస్ట్ టెక్నాలజీ అండ్ ల్యాక్స్ All you have been given to me, for a full another point in time. You don't have a desire. Same thing you should do with life. Nā ud desha nā hai. Rāyafiṭhidur inji japa daṅgādaṅgāda. Hedam imānala ekkya ume o managālāvāna kāda pāyamta. Nā vipra yavakanta hai. Can you do with life? Allah ka life ni mir choda kalbhā. Imāna prayāna nā chodha ni chūshena vedhaṅga, can you see life that way? If you can see life that way, If you become have that kind of a, a a mindset in which you neither desire nor try to avoid jaya smitta sanyasi yom visrakaanksha teno 4th chapter so at what mindset let things come as they come let things go as they go you neither desire for things to come nor desire for things to go just be a witness Can you do that? If you do that, you are jivan mukta here and now. Attument divine is sthita prajnaha. Meaning, sthita prajnaha ne padamo a shokan nini puttukocchin. What is sthita prajnaha ne madha ne palakaankata asala mundho? Shri Krishna sthita prajnaha ne adakonda. Sthita prajnaha ne laam tadu jepoan, uidhi e kaniyotu po chedi padam? A shokan nini puttukocchin a adam. ఎలా వచ్చిందంటే బుద్ధి స్థాస్యతి నిశ్చల అస్థిరముగా బుద్ధి ఉంటుంది బుద్ధికి ప్రజ్ఞ సంబంధం ఆ స్థిర పదాన్ని వాడు ఆ బుద్ధి ప్రజ్ఞకి కలిపి వాడు స్థిర ప్రజ్ఞ స్థిర ప్రజ్ఞాని పదప్రయోగం చేసి కృష్ణ అడిగారు అటువంటి స్థిరమైన వివేక ప్రజ్ఞ ప్రజ్ఞ అంటే వివేక ప్రజ్ఞ ఆత్మ ఏది వి క్లియర్లీ నో ఐ వంట నాట్ అస్ అర్సన్ ఐ క్లియర్లీ నో దట్ ది బాడీ ఈజ్ నాట్ ఆత్మన్ ఐ క్లియర్లీ నో దాట్ దెన్ ఎన్ ఎంటైర్ ఫాల్స్ వాల్యూ సిస్టమ్ నా దరిదాపులకు రాదు బాడీకి అలంకారాలు చేస్తూ ఉండటం బాడీకి ఆరోగ్యాన్ని చూడాలి కానీ అలంకారాలకు ప్రాధాన్యం కాదు సపోజ్ మహాత్ములకి ఒక రకమైన హెయిర్ స్టైల్ ఉంటే జనాకర్షణ అధికంగా ఉంటుంది అని నేను మొదలుపెట్టాననుకోండి దాని అర్థం ఏంటి క్యా బడి క్యా బాకే నీకు దేహాత్మభావంలో ఉన్నట్టా కదా నాట్ ఓన్లీ దా ఒకవేళ మహాత్ముడికి దేహాత్మభావం ఉండకపోవచ్చు బట్ యు ఆర్ ప్రమోటింగ్ దేహాత్మ భావం ఇంజస్టిస్ లెన్ టు పీపుల్ దేహాత్మభావాన్ని ఎప్పుడూ ప్రమోట్ చేయకూడదు దేహమో ఆత్మ కాదు అని చెప్పాలి వాళ్ళకి ఎంత తెలుసు తెలుస్తుంది తెలియకపోతుంది తెలియకపోతుంది నేనేమో అక్కడ దశ శ్లోకి పాఠం చెప్పాను దేహమో ఆత్మ కాదు దట్ ఈస్ That is the topic, there is no other topic. న భూమిర్ న వాయు న నాప అనైకాంతిక సో చినందరూప శివోహం శివోహం సో దేహమో ఆత్మ కాదు దట్ ఈస్ ది టాపిక్ మూడు రోజులు అదే టాపిక్ వాళ్ళు అన్నారు మీరు దశస్సులోకి ఏం చెప్తారేమో అనుకున్నాం మీరు ఇదే చెప్పారు అదే చెప్పారంట బట్ దే ఆర్ హ్యాపీ ఆల్సో ఇట్స్ నాట్ ద ఎనీ అదర్ థింగ్ బికాస్ అదే చెప్పాలి అంతేగాని మీరు మీ దేహంలో మీకు రంగు మారడానికి నా దగ్గర ఒక మంత్రం ఉంది ఇలా మొదలు పెడితే అట్ ఈస్ దా నేనేదో ఇమాజిన్ చేసి చెప్పాను అనుకోండి యూఆర్ ప్రమోటింగ్ ఎ రాంగ్ వాల్యూ కాబట్టి స్థిత ఆత్మ అనాత్మ వివేక ప్రజ్ఞ అంటే వివేక మీ దగ్గర ఆ ప్రజ్ఞ ఉన్నట్లయితే ఎన్ ఎంటైర్ ఫాల్స్ వాల్యూ సిస్టమ్ ఆఫ్ ది అపోజిట్ కైండ్ మీ దరిదాపులకు కాబట్టి ఈ స్థితప్రజ్ఞుడు అన్నది వెరీ బిగ్ థింగ్ జీవన్ముక్తుడన్నా భక్తుడు అంటే పరమ భక్తుడన్నా స్థితప్రజ్ఞుడన్నా జ్ఞాని అన్నా మహాత్ముడన్నా సంత్ అన్నా ఇవన్నీ ఒకటే అర్థం ఒక్కొక్క ఆస్పెక్ట్ హైలైట్ చేసినప్పుడు ఓ పేరు వస్తుంది ఆయన జ్ఞాని అంటే ఒక జ్ఞానమైన ఇష్యూని హైలైట్ చేసి జ్ఞాని అంటారు సంత్ అంటే సద్రూపంగా ఈశ్వరుణ్ణి నాక్ నానక్ సత్తుపాసే సత్ నేను చదివి ఆశ్చర్యపోయాను తర్వాత దాని చుట్టూ బోల్ థియాలజీ వచ్చేస్తుంది అది వేరే తర్వాతి కాలంలో వచ్చినటువంటి గడబిడది టు స్టార్ట్ విత్ కబీర్ నానక్ ఉన్నాడంటే జ్ఞాని అని గురునానక్ గురు సత్ అకాల్ సత్ అకాల్ ది సత్ నో ఈ ఎగ్జిస్టెన్స్ ద టూ నో ఈస్ టైమ్ బౌండ్ and that is the samsara. The same existence, if you can transcend the time aspect of it, that is Brahma. Sat-Akha. So, kashi-direction-la-undante, sat-sub-directions-me-hay-ante-daye. So, ee rata-ngas, sat. Ka advent-mahatmo-ne-sant-te-andha. O ka particular aspect-ne-highlight-che-te. వివేక ప్రజ్ఞ దృఢంగా ఉండేటువంటి మహాత్ముని ఆ మహాత్ముడికి ఉంటుంది అదే వివేక దాన్ని హైలైట్ చేసినట్లయితే స్థితప్రజ్ఞ స్థిత ప్రజ్ఞ శాష భాష అంటే లాంగ్వేజ్ ఏమిటని కాదు వాళ్ళు తెలుగు మాట్లాడతారా ఇంగ్లీష్ మాట్లాడతారా అని కాదు ఒక ఆయన నాన్న మీరు వేదాంతం చెప్తూ ఉంటారు ఎవరో అన్నారు ఎవరో చెప్పారు ఈయన వేదాంతం బోధిస్తారు ఓకే మీరు వేదాంతం బోధిస్తారా నాంతటి నేను చెప్పను నాంత నేను వేదాంతం బోధిస్తానని చెప్పను నేను నేనేం చెప్పను బోధిస్తారా అని అని అవునంట కారణం చెప్తా తప్పు కదా అలాగా అబద్ధం చెప్పినట్టు అవుతుంది అవునంటూ యూ టీచ్ ఇన్ ఇంగ్లీష్ అంటే యా అంటే ఏమి ఇంగ్లీష్ వేదండి అని అంటే విను ఊరుకున్నా అంటే ఆయన అభిప్రాయం ఏంటంటే స్థితప్రదర్శ భాష సంస్కృత భాష హిందీ భాషనో ఏదో అభిప్రాయం ఉన్నాయి స్థితప్రజ్ఞస్య కా భాష అంటే భాష అనే ప్రధానికి శంకరులు చక్కటి వ్యర్థం రాస్తారు స్వామి అఖండాలందజీ బాధ చెప్తారు పంచాంక్యాహన్ అర్థం భాష అంటే స్థితప్రజ్ఞ యొక్క లక్షణమేమిటి గుర్తింపు ఏమిటి ఇదండి స్థితప్రజ్ఞ లక్షణం భాష్యతే భాష నలుగురు చెప్పుకుంటారు పలాన వాడు స్థితప్రజ్ఞుడండి ఇలా ఉంటే స్థితప్రజ్ఞుడు అవుతాడండి అని చెప్పుకుంటారు లక్షణాలను అవి ఏమిటి అని అభిప్రాయం చూద్దాం శంకర్లు ఏమంటారు మనం కేశవ సమాధిలో ఉంటాడు కాబట్టి సమాధి అంటే యోగ సమాధి ఉందనుకోండి యోగ సమాధిలో ఉన్నవాడికి ఏ భాష ఉండదు భాష అంటే మాటే ఉండదు చేష్ట ఉండదు కాబట్టి ప్రశ్నే అసందర్భం కాబట్టి సమాధిస్థస్య అంటే యోగ సమాధి కాదు వివేక ప్రజ్ఞారూపమైన సమాధి ఒక్కటే మాటండి మీ మనస్సు నిశ్చలంగా ఉంటే అదే సమాధి మీరుటోటో ప్రచారం చేస్తున్నప్పుడు మనస్సు నిశ్చలంగా ఉందనుకోండి సమాధి మీరు కూర్చున్నప్పుడు మనస్సు చంచలంగా ఉందనుకోండి సమాధికారు ఇలా కూర్చుని ఉన్నారు మనస్సు ఏదోదో గడబడి చేస్తూ ఉంటుంది అది సమాధికారు ఇటువంటి తిరుగుతూ ఉండగా మనస్సు నిశ్చలంగా ఉంటుంది సమాధితే కాబట్టి సమాధి శంకరులు చెప్తారు దాని భాష ఏంటి భాష అంటే లక్షణం ఏమిటి కేశవ కేశవా అడ్రస్ కేశవ అంటే సో దాని అర్థం ఏంటో చెప్పంటారా కేశవ అంటే మా గురువు గారు చిన్నప్పుడు చెప్పారు కేశవనామాలని సంధ్యావందన మొట్టమొదటి కేశవా సంధ్యావంత ఓమ్ర సవత్తో ఉంటుంది నేను అడిగాను కేశవ అంటే ఏమిటి అంటే ఆయన చెప్పారు శ్రీకృష్ణుడు పేరు రాదని ఏమిటి ఉండని అలా పేరెందుకు వచ్చింది శ్రీకృష్ణుడు పేరే కదా అంటే ఆయన శిరోజములో చాలా అందంగా ఉండేవాడు బ్యూటిఫుల్ హెయిర్ స్టైల్ కలవాడు అన్నారు కర్ణాలంబిత కాకపక్షలతో ద్రైవేయ హారాళితో అని బొమ్మలు పోతాం కదా పచ్చ ఓ మొక్క గుర్తొస్తుంది మొత్తం అంతా గుర్తొస్తుంది మీరు అనుకోద్దు సో ఆయన వెళ్ళిపోతున్నాడు గోవుల్ని తీసుకుని ఆ గోవుల్ని తోలుకుంటూ వెళ్ళిపోతున్నాడు అడవిలోకి గొల్లపల్లని ఉండి కర్ణాలంబిత కాకపక్షములతో కాకపక్షము అంటే గిరజాల సంస్కృత పదం అది కూడా ఇలాగ వెళ్లాడుతున్నటువంటి గిరజాల జుట్టుతో గ్రైవేయ హారాలితో మెడ నిండా వేసుకున్న హారములతో ఉచ్చాల హారాలు వరమాల ఇలాంటివి వేసుకుని హారాలితో హేమదండంబుతో అంటే ఇలాగ తోతో తో అని వస్తుంది పద్యం అడవికి వెళ్ళాను అని అండ్ అవుతుంది సో అందమైన శిరోజములు గలవాడు అని అర్థం అందమైన శిరోజములు మా గురువుగారే చెప్పారు ఆ డెఫినేషన్ అది ఐట్ మే నాట్ బి అక్సెప్టెడ్ జస్ట్ హీ టోల్డ్ అండ్ ఐ రిమెంబర్డ్ ఐ ఇంటెంట్ he told me some 35 40 years back when i was a young kid so andamaina shirojamul annadanki rakshana agent ante ayi cheppali okkadu gelgal jutti meerallo pencharu konde juttiki oka rakhamaina dattana undadu mari loose ga straps tho mainkonde appudu gelgal padda ekku emalo cheddha sarapadunde okkema garakostundi adan korappudu velu estaru they don't look very attractive thani wabthi దెన్ కొన్ని చోట్ల ఏమవుతుందంటే దే సో మచ్ హెయిర్ సో మచ్ థిక్ హెయిర్ దట్ అది ఈ గిరాల నుంచి ఇలా వెనక్కి పెట్టేప్పటికి ఇంత ఓటర్ అండ్ దెన్ యూ యూ నీడ్ టు టైట్ డౌన్ విత్ రిబ్బన్ అండ్ ఆల్ దాట్ ఈవెన్ దాట్ ఈస్ నాట్ కన్సిడర్డ్ టు బి బ్యూటిఫుల్ దానికి సిస్టమ్ ఆయన ఎలా చెప్పారంటే మా గురువు గారు ఇప్పటికీ నాకు బాగా గుర్తు కీప్ లైక్ దిస్ ఇప్పుడు మొత్తం చుట్టంతో ఇలా లాగి ఇలాగే it should just fit exactly into that, and there is the right amount of thickness of the hair. Allah means that it is <laughs> very thick, that it is very thick, that it is very thick. It is very thick. I will tell you that the truth is very thick. It is very thick. Vama is very thick. Vama is very thick. Vama is very thick. అందమైన కేశములు కలవాడు కలది వాటెవర్ సో కేశవ అంటే చాలా అందమైన సో శ్రీకృష్ణుడు అంటే సర్వం మధురం మధురాష్ట్రకం చూసుకుంటారు ఎవ్రీథింగ్ ఈజ్ మధురం ఉన్నది సో గుంజా ఆ ఆవును కట్టేస్తే రాకంటుంది కూడా అది కూడా మధురమే శ్రీకృష్ణుడికి సంబంధించింది గలో గలహ మధురాహ గుంజా ఎవ్రీథింగ్ నాకు గుర్తు లేదా మధురాష్ట్రకం సో ఆఖరికి జుట్టు కూడా మధురమే ముక్కు కూడా మధురం ఎవరి థింగ్ యూజ్ మధురం సో ముక్కు మధురం ముక్కు కూడా అలవాటు అదెవర్ సో సమాధిస్థ ఇంకా స్థితీ కిం ప్రభాషేత ఏం మాట్లాడతాడు ఏం అంటే అతను వ్యవహారం చేసే శైలి ఎలా ఉంటుంది అటు హీ స్పీక్స్ అంటే హౌ హీ స్పీక్స్ అని అర్థం వర్షదారులు చెప్తారు కిమ్ ఆశీత హౌ హీ కండక్ట్స్ హిమ్సెల్ఫ్ అని అర్థం ఎక్కడ కూర్చుంటాడని కాదు ఎలాగ ప్రవర్తిస్తాడు బ్రజేతకం లోకంతో వ్యవహారం చేసేప్పుడు ఏ రకంగా వ్యవహరిస్తాడు ఎక్కడికి వెళ్తాడు అని కాదు రుజికేశి వెళ్తాడా ఉత్తరకాశి వెళ్తాడా అని కాదు ఆ అర్థం ఉన్నది మాట్లాడిద్దా భాషికారులు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ప్రశ్నబీజం అవతారిక ప్రశ్న బీజం ప్రతి లభ అర్జున సో ప్రశ్న బీజం ప్రతి లభ అర్జునునికి ప్రశ్న బీజము లభించినది ప్రశ్నకి బీజము ప్రశ్న అడగాలంటే ఆ ప్రశ్న మీ నూటంపూట వారికి రావాలంటే దానికి బీజం సందేహం సందేహం కలగాలి సందేహం కలిగితే ప్రశ్న వస్తుంది ప్రశ్న బీజం సందేహం ఉపలభ్య ప్రశ్నకు బీజమైనటువంటి సందేహమును పొంది సో ఆయన అడుగుతున్నాడు సో ఏమిటి ఆయన తెలుసుకో తెలుసు గోలినది అంటే బుద్ధుమిచ్చ తె తెలియాలనే కోరిక బుభుత్స చాలాసార్లు వస్తూ ఉంటాయి ఈ ఈ ప్రయోగాలు సంస్కృత విద్యార్థులకి ముఖ్యం శ్రమాసం సన్నంతములు అని అంటారు ఇప్పుడు గంతుం ఇచ్చా ఉందండి ఏమంటారు గంతుం ఇచ్చా జిగమిషనండి విన్నరపదం జిగమిష కర్తు ఇచ్చా చికీర్ష ఏమండ పాతం ఇచ్ఛ పాతం అంటే ప్రాగుతకు ఏమంటారు పిపాస ఏమండం ఇచ్చా తినడానికి కోరిక సో దానికి రక్తుం ఇచ్చా గుర్తుకురాలేదు హంతుం ఇచ్చా కొట్టాలనే కోరిక జిఘాంసండి అలాగే బోద్ధుం ఇచ్చా బుభుత్స జ్ఞాతుం ఇచ్చా జిజ్ఞాస అలాగే ప్రతిపాదయుతం ఇచ్చా శంకరులు ప్రతిపిదయ అలాగా వ్యాచిష్టం ఇచ్చా వ్యాచిఖ్యాత ఇలా ఇవన్నీ సన్నంతములు అంటారు చాలా అందమైన ప్రయోగాలు సో లక్షణ బుభుత్సయ లక్షణమును తెలుసుకోవాలి అనే కోరికతో ఏ లక్షణము లబ్ధ సమాధి ప్రజ్ఞ సమాధి అంటే నిష్ఠ ఆత్మనిష్ట అనర్థం సమాధి అంటే ఆత్మ కదండి ఆత్మయందు స్థిరముగా నిలిచి ముందుట అచలా బుద్ధికి సమాధౌ అది సమాధినిష్ట అంటే మనసు ఏకాగ్రముగా ఉంటారు క్వైట్ గా ఉంటా అని అర్థం మనస్సు క్వైట్ గా ఉండాలి నాట్ ఎన్ అచీవ్మెంట్ ఇట్ ఈస్ మనస్సు క్వైట్ గా ఉంటుందండి అసలు ఇప్పుడు విమానం ఎక్కారు రైలు ఎక్కారు రైలు ఎక్కి దిగదాకా మీరు ఏం చెయ్యక్కర్లేదు కదా ఆహారం పట్టుకెళ్లారు సీటు ఉంది రైలు ఎక్కి దిగదాకా మీరు ఏం చెయ్యక్కర్లేదు క్వైట్ గా ఉండొచ్చు కదా ఉంటారా క్వయట్ గా ఎంత గడబడి చేస్తారు ఎంత ఎన్ని ఆలోచనలు ఎంత సమాచారం సో మనస్సు క్వైట్ గా ఉండటం అన్నది యూ డోంట్ నో దట్ తప్పు కాదు డోంట్ నో దట్ తప్పు కాదు బట్ అదొక ఇంపార్టెంట్ థింగ్ అండ్ యూ డూ యూ హ్యావ్ ఎ వాల్యూ ఫర్ ఇట్ దట్ ఈ ఇంపార్టెంట్ మనస్సు యొక్క ప్రసన్నతకి వాల్యూ ఉందా మీరు డూ హ్యావ్ ఎ వాల్యూ ఫర్ ఇట్ డూ హ్యావ్ ఎ వాల్యూ ఫర్ ఇట్ అంటే అర్థం అది మీ దగ్గర ఉందా లేదా అని కాదు ఆ దాని మీద మీకు శ్రద్ధ ఉందా లేదా మీకు బంగారు నగల మీద వాల్యూ ఉందా లేదా డ్యూ హ్యావ్ వాల్యూ ఫర్ గోల్డెన్ ఆర్గ్యుమెంట్స్ అంటున్నారు ఎస్ ఆర్ మో ఒకవేళ గోల్డెన్ ఆర్గ్యుమెంట్స్ మీద